హరి ఓం గణానా గణపతిజం హవామహే కవి కవీనా పమశ్రవస్తేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణి గణాధిపత సశివసార శకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా ఆదిత్యామహం విష్ణు జ్యోతిషా రవిరంశుమాన్ మరీచిన్మరుతామస్ నక్షత్రనామహం శశి భాష్యకారుల అవతారిక ఏ వంచే యోహం అంటే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి సంసారాన్ని కూడా ధ్యానం చేయొచ్చు మీరు చేస్తే సంసారాన్ని ధ్యానం చేస్తారు లేకపోతే ఈశ్వరుని ధ్యానం చేస్తారు ఇది మూడోది లేదు రెండే ఉన్నాయి తెలివిగా ఉన్నంతసేపు మనస్సు దేనిని దేనినో ఒకదాన్ని చింత చేస్తూ ఉంటుంది అంటే సంకల్పిస్తూ ఈశ్వర సంకల్పమైనా ఒకటి సంసార సంకల్పమైనా ఒకటి ఏనా ఒకటే అదేనా ఒకటి ఈశ్వర సంకల్ప సంసార సంకల్పం చేస్తే మీరు తద్వారా చాలా దుఃఖానికి గురవుతారు సంసారం గురించి సంకల్పం చేసినప్పుడు దుఃఖము భయము బెంగా ఇవన్నీ నిర్మాణం అవుతాయి ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంకులో పది లక్షలు వేస్తారనుకోండి దాని గురించి సంకల్పం చేస్తారనుకోండి మొట్టమొదటి ఏమనిపిస్తుంది నాకు పర్వాలేదు మంచిగా పది లక్షలు ఉంది మంచి ఇన్సూరెన్స్ అనిపించి తర్వాత మళ్ళీ వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఈ ఇన్ఫ్లేషన్లో దాంట్లో పెట్టాం అది అంతా వేస్ట్ తర్వాత దీనికి ఇరవై వంద రెండు మూడు ఈ రోజుల్లో ఏ బ్యాంక్ నమ్మడానికి లేదు పూర్వం బ్యాంక్ అని పేరు బ్యాంక్ అంటే వీలైతే బ్యాంక్ అని ఒక పేరు ఒక ఎక్స్ప్రెషన్ కింద ఉంది అంటే ఇంకది సేఫెస్ట్ ప్లేస్ అండి కానీ ఇప్పుడు అలాగేం లేదు ఈ బ్యాంకులో పెట్టిన మనకు వస్తుందో రాదో అని బెంగ ప్రారంభమవుతుంది సరే పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా సంసార విషయాలని సంకల్పించినప్పుడు మనస్సు కలుషితం అవుతుంది అలా కాకుండా సంసారాన్ని దాన్ని దాన్ని అభివృద్ధి ఆ భయరక్షి మీరు దాన్ని సంకల్పించడం మానేసి ఆ స్థానంలో ఈశ్వరుణ్ణి సంకల్పిస్తే మనస్సులో పవిత్రత ఏర్పడుతుంది తద్వారా కాలుష్యమంతా తొలగిపోతుంది క్రమంగా మనస్సు శాంతంగా ఉండాలి శాంతి శాంతమైన మనస్సులో జ్ఞానము వేస్తుంది చాలా దూరం తీసుకెళ్తుందండి కాబట్టి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి సంసారం ధ్యానం చేసే సందర్భంలో కూడా అక్కడ విభూతినిదన ఒకదాన్ని గుర్తుపట్టుకోగలిగితే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయుట సంకల్పించుట భావన చేయుక ధ్యానం చేయుట అంటే భావన చేయుక అంటే వీలైనంత ఎక్కువ సమయం జాగ్రత్త అవస్థను ఈశ్వర భావనతో నింపుకునిట మనస్సును అది విభూతి యోగం యొక్క లక్ష్యం సో అనేక విభూతులు చెప్పుకుంటూ వస్తున్నారు ఆత్మరూపంగా ఒక విభూతి తర్వాత వాసుదేవ స్కర్ణం అని ఇంకో విభూతిని జనరల్గా చెప్పి అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఇంకా కొన్ని విభూతుల్ని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ఇట్లా మొట్టమొదటి విభూతి ఆదిత్యానాం అహం విష్ణు నేను అదితి యొక్క సంతానములో విష్ణువు ఆదిత్యుడు అంటే సూర్యుడు కాదు సూర్యుడంటే మీరు ట్రబుల్లో పడతారు మళ్ళీ వెంటనే ఇది సూర్యుడు అని చెప్పేసి దీని గురించి సూర్యుడిగా చెప్పుకుని కొంచెం తర్వాత వాక్యం చదవగానే మళ్ళీ వస్తాడు సూర్యుడు పక్కనే కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఆదిత్యానాం అహం విష్ణు అంటే సూర్యుడు కాదు ఆదిత్యులు అంటే అదితి యొక్క సంతానము అదితి దితి అనే ఇద్దరు సవతులు సవతులు అంటే భర్త ఒక్కడే ఆ భర్త పేరు కశ్యపుడు ఇది పురాణ గాథ కానీ వెనకాల చక్కటి సింబాలిజం అవుతుందని నేను మనం చేస్తూ వచ్చాను సింబాలిజం లేకపోతే ఈ కథలు వేస్ట్ ఎందుకవి ఎవరో ఒక ఆయన మీ వరకు వచ్చేప్పుడు ఆయనకి ఇద్దరు భార్యలు అంటే ఓకే ఒక విల్ డూ విత్ దట్ స్టోరీ వినడానికి కూడా అంత అప్పట్లో బాగానే ఉండేది కానీ ఇప్పుడు చెప్పడానికి విన్నానికి కూడా కొంచెం విద్ప్తిగా ఒకటి ఇద్దరు భార్యలు ఉన్నారంటే విషయం అంటే ఓపుడు విషయంతో ఇద్దరు అంటే అంత సంసారిగా ఉన్నాడా అని మళ్ళీ దీకే డౌట్ ప్రమాదం కాబట్టి స్టోరీల్లో ఉండేటువంటి ఆ ప్రతీక మనం గుర్తించాల్సి సో కశ్యపుడు అంటే సమస్తమును విచారణ చేసి పరిశీలన చేసి తెలియవాడు అని సంకేతం అదితి అంటే సర్వము యొక్క తత్వము ఒకటే అనేకమునందు ఒక ఏకమును చూచిత అది అదితి అదితిథి అంటే అద్వైతం ద్వితి ద్వైతం అంటే ప్రతి దాని నందు కొంతమంది అలా ఉంటారు సర్వమునందు భేదాన్ని చూస్తారు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి రాముడు వేరు కృష్ణుడు వేరు అని చూసిన వాడు వాడు ఇంకా ఏకత్వాన్ని ఎక్కడైనా చూడగలుగుతా రాముడికి కృష్ణుడికి భేదాన్ని చూసేవాడు ఏకత్వాన్ని చూడడము సంభవమే కాదు నాట్ పాసిబుల్ సో కాబట్టి మనుషులు భేద దృష్టికి బాగా అలవాటు పడుతుంటారు అదే దితి అంటే ఆ దితి యొక్క సంతానము దైత్యులు అతిథి యొక్క సంతానము ఆదిత్యులు అని సింబాలిజం అని వేమండి కమింగ్ బ్యాక్ టు దిస్ స్టోరీ ఈ అతిథి యొక్క సంతానమే ఆదిత్యులు బహువచనం ఆదిత్యానాం అంటే అతిథే పుత్రానాం అతిథి యొక్క పుత్రులలో నేను విష్ణువు అతిథి యొక్క పెద్ద కొడుకు పేరు ఇంద్రుడు దేవతలు కదా వాళ్ళు ఇంద్రుడు ఈ ఇంద్రుడు కొంచెం ఇబ్బందికరమైన సమాచారం ఇంద్రుడు అనేటువంటిది ఎందుకంటే వేదంలో చెప్పిన ఇంద్రుడు వేరు పురాణంలోకి వచ్చేప్పటికి ఇంద్రుడు విలని కింద తయారవుతాడు ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి ఒకే కాలంలో సమాజంలో సమాజంలో మీరు చూడండి ఒకప్పుడు భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో మనకి హీరో ఎవరు మహాత్మా గాంధీ గారు ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని ఎవడు పట్టించుకోవాలి ఇప్పుడు మన హీరో ఎవరు రాహుల్ గాంధీ గారు మన హీరో కాబట్టి మారిపోతూ ఉంటారు అలాగే హీరో ఒక లేకపోతే వివేకానంద మన భారత జాతికి నాయకుడు వివేకానంద అని మనం అనుకోవాలి న్యాయంగా కానీ వివేకానంద కాదు ఇప్పుడు మన మన జాతి నాయకుడు వయస్సా సరైన మారిపోతూ ఉంటారు చేంజెస్ అలాగే దేవతలకి మీ విషయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అంటే కంటిన్యూ అయితే సివిలైజేషన్స్ మారిపోతాయి వాళ్ళు చేసే పూజలు దేవతలు ఆ దేవతల యొక్క వర్ణములు అన్నీ మారిపోతూ ఉంటాయి ఒకప్పుడు ఒక దేవత చాలా టాప్లో ఉండి తర్వాత అదే దేవత పడిపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్క అలా అవుతూ ఉంటుంది సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కూడా ఒకప్పుడు అది ఆ రిలీజియస్ మూవ్మెంట్ అలా ఉంటుంది సోషల్ మూవ్మెంట్లో భాగ్యం కాదు ఉదాహరణకి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ షిరిడి బాబా అనే ఒక ఆరాధనా పద్ధతి నాన్ ఎగ్జిస్టింగ్ ఇట్ వాస్ జస్ట్ నాట్ గ్యాడ్ ఆయన ఉంది వరు ఆయన ఉండి వరకు కానీ ఆయన విగ్రహం పెట్టి తీర్చేయడం అభివేదన చేయడం మరొకటి మరొకటి హారతి వాటెవర్ ఇట్ వాస్ నాట్ గ్యాడ్ ఇట్ వాస్ జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఏది అంటే బాబా టెంపుల్ ఏది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ సో అలాగా సమాజంలో ఆరాధనా పద్ధతులు మారుతూ ఉంటాయి మీరు ఋగ్వేదం తీసి చూస్తే ఋగ్వేదంలో డెబ్భై శాతం అంటే రుక్కులు అంటే ఇంద్రుని యొక్క మహిమను సృష్టిస్తాయి డెబ్భై అంటే ఋగ్వేదంలో మీరు ఏ క్షాప్రం చూసినా ఓ ఇంద్ర అని ఇంద్రుణ్ణి మహిమ హోమాలన్నీ ఇంద్రా విశ్వాహ అని ఉంటాయి గొప్ప గొప్ప రుక్కులన్నీ ఇంద్రుడి మీద ఉంటాయి సామవేదం మరీనే అంతా ఇంద్రుడే ఇంద్రుడు విష్ణువుకి అన్నగారు అంటే ముందు ఇంద్రుణ్ణి పూజించి తర్వాత విష్ణువుని పూజించాలి ఇది వేదిక్ అని విష్ణువుకి వేదిక్ టెర్మినాలజీలో ఉచేంద్ర అని పేరు అంటే ఇంద్రుడికి తక్కువ ఇంద్రుడి కంటే లెస్ ఉప ఇంద్ర సో ఇంద్రుడు ఉపేంద్రుడు ఈ రకంగా అతిథి యొక్క సంతానము దేవతలందరూ ఉన్నారు ఈ దేవతలందరిలో ఒక దృష్టికోణంలో ఇంద్రుడు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అతిథి యొక్క సంతానంలో ఈ వామనావతారము ఆ వామనావతారంగా విష్ణువు చేసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం ఇంద్రుడికి కూడా పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి సంపా పదవిని స్థానాల్ని తిరిగి సంపాదించి పెట్టడము ఈ కథంతా మీకు తెలుసు ఆ కథ దృష్ట్యా విష్ణువుకి ప్రాధాన్యం పెరిగింది ఇక్కడ ఈ శ్లోకంలో అసలు ఎనీవే సో దిస్ ఈజ్ క్రోనలాజికల్గా అలాగే కొన్ని చేంజెస్ ఉంటాయి నేను ఏదో ఒక అకాడమిక్ టాపిక్లోకి వెళ్ళాను బట్ ఎనీవే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఎజైన్ సో ఇంద్రుడు ఉపేంద్రుడు ఇత్యాది అతిథి యొక్క సంతానము అంతలో వామన రూపంగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నేనే అంటే వామనావతారము నేనే అక్కడ ఆ వామనావతారంలో ఉన్న విశిష్టత ఏమిటంటే వామనుడు అంటే పొట్టివాడు అంటే చిన్నవాడు పొట్టివాడు ఈ పొట్టివాడు సకల జగత్తుని వ్యాపిస్తాయి పెరిగి పొట్టివాడు పెరిగి పెరిగి పెరిగి ఈటింతయి ఒకడింతయి అన్నట్టుగా మధ్యల్ని విస్తరించి విస్తరించి ఎంతవరకు పెరుగుతాడంటే సర్వము వ్యాపించి అంత వరకు పెరుగుతాడు అది విష్ణు అంటే విష్ణు అంటే సర్వం వ్యాపకుడు కాబట్టి ఇంద్రాది దేవతలు అలా పరిచ్ఛిన్నంగానే ఉండిపోయారు ఇంద్రుడు ఏ పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో ఉండిపోయాడు కానీ అది ఉల్పేంద్రుడైన విష్ణువు మటుకు పొట్టివాడిగా ఆరంభం చేసి సర్వ వ్యాపకుడైనాడు ఆ కారణంగా వామనుడు ఒక విభూతి విష్ణు అంటే వామన అని అర్థం శంకరులు చూడండి ఆదిత్యానా ద్వాదశాదిత్యాం విష్ణుర్నామ ఆదిత్య అహం సో మంది ఆదిత్యులు ఉన్నారు ఆదిత్యులు అంటే యొక్క సంతానం వాళ్ళల్లో విష్ణు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందిన ఆదిత్యుడు అదితిథి యొక్క సంతానము కూడా నేనే అని అంటాడు అంటే ఆ వామనమూర్తి నేనే ఇది పౌరాణికంగా అధిదైవ వ్యాఖ్యానం అధిదైవం యొక్క వ్యాఖ్యానం దీనికి అధ్యాత్మ వ్యాఖ్యానం కూడా ఉంటుంది ఈ వామనుడి గురించి కఠోపనిషత్తులో వస్తున్నాయి మీకు చిత్రం వామనావతారం అన్నది ఉపనిషత్తులలో వేద మంత్రాల్లో అక్కడక్కడ ఉన్న సూచనలని పురాణంలో అలా బ్లోక్ చేసి అవతారంగా దాన్ని వర్కౌట్ చేశాను త్రీని పదా విచక్రమే మూడు పదములను మూడు అడుగులను ముందుకు వేసని అని ఒక మంత్రం విష్ణుముఖం వీర్యాని అంటే విష్ణు విష్ణు అంటే సూర్యుడు అక్కడ మూడు పదములను వేశను అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఆ రకంగా ఆ మంత్రం వ్యాఖ్యానం ఉంటుంది సో ఎనీవే సో సో మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ కనెక్ట్ చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా కూడా చేసి ఉండొచ్చు బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ వామనుడు వామను యొక్క ప్రసక్తి ఉపనిషత్తుల్లో ఉంటుంది కానీ మామూలుగా మీకు బలి చక్రవర్తి వామన అవతారం పట్టుకోడు గోడుగు కామండలు ఇవన్నీ ఉండవు చాలా బ్రీఫ్ రెఫరెన్స్ ఉంటుంది కఠోపరిషత్తులో ఏమనుందంటే ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగశ్యతి మధ్య వామన విశ్వేదేవా ఉపాసతే ఏతద్వై తో ఈ వామనుడు మధ్యలో కూర్చుని ఉన్నాడు అవతారమంతా ఇక్కడి నుంచే వచ్చింది వామనుడు దేవతలందరూ ఆయన చుట్టూ చేరి ఆయన్ని ఉపాసన చేస్తున్నారు అంటే ఏమిటి మీరు స్టోరీ లెక్కలో చూసుకుంటే ఆయన బలి చక్రవర్తి దగ్గర నుంచి సామ్రాజ్యాన్ని అంతని ఊడలాక్కుని ఇంద్రుడికి అప్పు చెప్పినప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు కూడా ఆయన చుట్టి చేరి ఉపాసన చేస్తారు కదా సహజంగాను అలా అనిపిస్తుంది కానీ అధ్యాత్మంలో వామనుడు అంటే పొట్టివడు ఇప్పుడు ఈ వేళ్ళన్నింటిలో వామనుడు ఎవరు ఇది పొత్తివాడైనా గిట్టివాడు ఈ వేలు ఎంత ఉంటుందో హృదయాకాశం అంత ఉంటుంది సంగుష్ఠమాత్రురుష ఈ వేలు ఎంత ఈ వేల్ని మీరు పిడికిలు లోపల పెడితే ఆ పిడికిలు ఎంత ఉంటుందో హృదయం అంత ఉంటుంది తలకిందులుగా ఆ పిడికిల్ లోపల ఆ వేలు ఎంత ఉంటుందో అంతటి ఆకాశం ఉంటుంది అక్కడ అది కాబట్టి అది వామనుడు వామనుడు అక్కడ హృదయంలో ఉన్నాడు మధ్యలో మధ్యం అంటే దేహానికి మధ్య దేహానికి మధ్య అంటే బోబ్బు కాదు హృదయమే దేహానికి మధ్య అలాగా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సెకండ్ కావాలి కాబట్టి సో హృదయంలో ఈ పుట్టివాడు ఉన్నాడు మధ్యే వామనమాసీనం ఈ హృదయాకాశం ఈశ్వేదేవాహ ఉపాసతే ఈ దేవతలందరూ ఆ వామను ఉపాసన చేస్తున్నారు సో ఈ వామనుడు ఏం చేస్తున్నాడు ఊర్ధ్వం ప్రాణం ఉన్నయ్యతి అపానం ప్రత్యేక స్థితి సో ప్రాణాన్ని పైకి లాక్కొస్తున్నాడు అపానాన్ని లోపలికి లాక్కుంటున్నాడు అంటే శ్వాస లోపలికి తీసుకుంటున్నాడు ఆ లోపలికి తీసుకున్న శ్వాసని మళ్ళీ బయటికి విడిచిపెడుతున్నాడు ఆ లోపల మధ్యలో కూర్చుని ఉన్నాడు పుట్టివాడు గట్టివాడు ఈ దేవతలందరూ ఆయన్నే ఉపాసన చేస్తున్నారు ఏ తద్వై ఏ పరమాత్మ తత్వాన్ని గురించి నీవు ప్రశ్నించామో అది ఇదే అని యముడు చెప్తాడు ఇక్కడ వామనులు అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మచైతన్యం అది వామనులు అంటే సకల దేవతలు ఆ వామను ఉపాసిస్తాయంటే దేవతలు అంటే ఇంద్రియాలు కన్ను చెవి ముక్కు నాలుక స్పర్శ మొదలైన ఇంద్రియములన్నీ కూడా అల్టిమేట్గా హృదయ స్థానంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి చైతన్యానికి సేవకులు వీళ్ళందరూ కూడా ఆ చైతన్యాన్నే ఉపాసిస్తూ ఉంటాయి ఆ చైతన్య శక్తియే గాలిని లోపలికి తీసుకుని మళ్ళీ బయట తోస్తూ ఉంటుంది అది అది అధ్యాత్మంలో వామనుడు అంటే హృదయంలో ప్రాణశక్తి రూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అని అర్థం కాబట్టి అంతనే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు కదా ఆ వైకుంఠం ఇదే ఇదే వైకుంఠం హృదయమే వైకుంఠం సో ఆదిత్యానా మహం విష్ణు అని ఆ విధంగా వాముల రూపంగా మనం భావన చేయాల్సి ఉంటుంది ఇంకా వామనుడు కూడా విష్ణువు అని నీకు తెలుసున్నదే వామనావతార ఘట్టం కూడా అక్కడ వామనుడు ఏం చేస్తాడంటే మూడు అడుగుల్లో మొత్తం ప్రపంచాన్నంతనే ఆయన కవర్ చేసుకోవాల్సింది మొదటి అడుగులో ఇహలోకాన్ని రెండవ అడుగులో పరలోకాన్ని ఇహము పరము బలిచక్రవర్తి యొక్క ఇహమునంతనే ఒక అడుగులో తీసేసుకుంటాడు రెండవ వేసి బలిచక్రవర్తి యొక్క పరమునంతనే తీసేసుకుంటాడు బలి అంటే బలము పరమునంతనే తీసేసుకుంటాడు అంటే బలి అంటే పూజ ఆ యజ్ఞాకాది క్రతవులు చేయ ఇంకో అడుగు వేయాలి ఎక్కడ వేస్తాడు ఇంకో అడుగు వేయడానికి చోటేది అని అడుగుతాడు బలిచక్రవర్తి ఇహము నీ ఇహం నేను పుచ్చుకున్నాను నీ పరం పుచ్చుకున్నాను ఇంకా అంటే బలి చక్రవర్తి అంటాడు ముందు ఆ ఇహము ఎవరిదో ఆ పరము ఎవరిదో ఆ నేను ఉన్నాను నేనే మిగిలి ఉన్నాను నా ఇహమైతే పోయింది పరమైతే పోయింది కానీ నేను ఇంకా మిగిలి ఉన్నాను అంటే అయితే అయితే ఆ నేను నేను ఆక్రమించేసుకున్నాను అని ఆ రామణుడు అదే విష్ణువు ఆ నేనును అంటే ఆయన శిరస్సుపై పాదాన్ని మోపి ఆ నేను తీసేసుకుంటాడు శిరస్సు అహంకారానికి ప్రతీక సో బలిచక్రవర్తి యొక్క బలి బలిదానము అంటారు బలిదానం బలిదానం యొక్క మహిమ అంటే ఇహాన్ని ఇవ్వడంలో గొప్పలేదు పదాన్ని ఇవ్వడంలో గొప్పలేదు తనని తాను సమర్పించటంలో అతను ఎంతో గొప్పతనము గలదు అందుచేతనే ఎప్పుడైతే బలిచక్రవర్తి తనను తాను విష్ణువుకి సమర్పిస్తాడో విష్ణువు బలిచక్రవర్తికి సేవకుడు అయిపోతాడు ఆ విధంగా స్టోరీ కాబట్టి ఆ వామనమూర్తి సో సర్వమును వ్యాపించాడు ఆరంభంలో వామనుడుగా ఉండి సర్వాన్ని వ్యాపించాడు అది ఒక ఆ విభూతిలో ఇంకొక ప్రతీక కూడా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది వీడి జీవుడు దేహము ఎంతో నేనంతే అల్పుడను అల్పమైన శక్తి అల్పమైన జ్ఞానము గలవాడము అని అనుకుంటాడు జీవుడు కానీ తన స్వరూపాన్ని తెలుసుకునేప్పటికీ ఈ జీవుడే దేవుడైపోతాడు దాని బిందువునందు సింధువు వీడి ఉన్నది వామనులో లోకములను పాలించే విష్ణువు వామను ఎందుకు ఉన్నాడు అంటే ఒక బిందువులో సింధువు ఈడి ఉన్నది ఆ విధంగా బిందువే సింధు అయినది ఎందుకు అలా కాగలిగింది ఎందుకంటే సింధువే బిందువు రూపంగా ప్రకటమైంది కనుక ఈ బిందువే సింధువుగా కాగలిగినది కాబట్టి ప్రతి జీవుడు కూడా తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ సర్వవ్యాప్డైన పరమాత్మయే ఆ గురుని అంటే ఇదంతా కూడా ఆ వామనావతారంలో ఉండేటువంటి సింబాలిజం అలా తెలుసుకోవాలి ఈ అవతారాలని ఆ విధంగా తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ సింబాలిజం కనుక మీరు పట్టుకోకపోతే మీరు లిటరల్గా అవతారాన్ని తీసుకుంటే ఆ గాథని నిలబెట్టడం చాలా కష్టం ఎందుకంటే అమెరికాలో పిల్లలు మీరు అడిగారు ఏమని ఒక కాలుతో ఒక అడుగుతో విహాన్నంతా కవర్ చేసేసాడు రెండో అడుగుతో ఫలాన్ని కవర్ చేసాడు ఇంకా మూడో అడుగు పెట్టడానికి చోట లేకపోతే బలి చక్క తల పెట్టాడు అసలు ఈ బలి ఎక్కడ కూర్చున్నాడు ఎంతసేపు ఈ అంతా ఈయనే అక్రమిస్తే బలి కూర్చున్నది ఎక్కడ ఆయన అంతా కూర్చుంటే ఆ పాయన కల కదా తర్వాత అడుగు ఎక్కడ అడుగు అక్కడ పెట్టేసాడు అంటే నిలబడ్డది ఎక్కడా అని అడుగుతారు అడిగితే ఏ ఇలాంటి ప్రశ్నలు వేయద్దని కోప్పట్టు తప్ప ఇది మనం చేయగలిగి వేయ ఉండదు కాబట్టి ఆ స్టోరీస్ని అప్పుడు వెంటనే వాళ్ళకి ఏం చెప్పాలి నాన్న నువ్వు ఆ స్టోరీని అలాగా అలాగే దాన్ని అలాగే దుఃఖాలు చేసి ఎనలైజ్ చేయకూడదురా ఎందుకంటే ఆ స్టోరీలు ఎటరల్గా చెప్పడం ముందు కాదు అయితే మరి ఏమిటి తాత్పర్యము ఇదిగో ఇది తాత్పర్యము ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా మీరు ఎప్పుడైతే దాన్ని చేస్తారు తత్వాన్ని తెలుసుకున్నారో ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు మరి ఈ కారు అక్కడ పడ్డానికి అక్కడ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రశ్నలే ఉండవు ఎందుకంటే ఇక్కడ నిలబడము కాలు తీసుకెళ్ళి నెక్స్ట్ దే ఆర్ దెట్ నాట్ ది కాయింట్ అట్ ఆల్ సో ఆ ఆ తత్వాన్ని తెలియాల్సి ఉంటుంది ఆదిత్యానాం అహం విష్ణు సరిపడింది అయితే ఈ మాటలు చెప్పినట్టు ఇంకొక మాట కూడా చెప్తాను ఆదిత్యాన్ని కనబడుతుంటే సూర్యుడు కాదు అని అలా కొట్టుకాలే ఏంటండి సూర్యుడు కూడా ఆదిత్యుడే కదా అలా కూడా చెప్పుకుంటాం మేము అంటే కొన్ని చెప్పుకుంటే చెప్పుకోండి ద్వాదశ పైగా ద్వాదశాదిత్యులు పన్నెండు కూడా సో అంటే భేద బుద్ధి మనిషిలో ఉంటుంది కొంచెం కాన్షియస్గా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆదిత్యులు మొత్తం పన్నెండుగురు ఆదిత్యులు ఉంటారు అని ఆ విధంగా పన్నెండుగురు మనుషులు అక్కడ ఉంటారు పన్నెండుగురు అక్కడ నిలబడి దేవతల వల్ల నిలబడి ఉంటారని అలా అనుకోవటంలో అక్కడ అభిప్రాయం ఏమంటే ఒక్కొక్క మాసంలో ఆదిత్యుని యొక్క ఆ శోభ సూర్యుని యొక్క ఆ శోభ ఒక్కో రకంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న సూర్యుని యొక్క శోభ జనవరిలో ఉండదు జనవరిలో సూర్యుడు ఎలా ఉంటాడు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాడు ఇప్పుడు సూర్యుడు చూడండి చావ కొడుతున్నాడు పుట్టిన ఇంకా ఎక్కడ విడుదల పెట్టుకున్నాను మొబ్బైతే పట్టింది కానీ ఏమీ కదా అసలు విశ్రాంతి అనేది లేకుండా ఆయన చాలా తప్పిస్తున్నాడు అంటే బాగా తాపాన్ని కలుగజేస్తున్నాడు కదా కాబట్టి ఒక్కో మాసంలో సూర్యుని యొక్క లక్షణం ఒక్కో రకంగా ఉంటుంది అది ద్వాదశాదిత్యులు అంటే అంటే కానీ పన్నెండు మంది వరుసగా నిలబడ్డారండి అయితే ఆ సూర్యుని యొక్క లక్షణాన్ని ప్రతిబింబించే విధంగా ఆ సూర్యుడికి ఒక్కో మాసంలో ఒక్కో పేరు ఉంటుంది పేరు అన్నది తత్వానికి సమీపంగా ఆ పెట్టినప్పుడు అలా పెట్టారు కొంత జ్యోతిష్ శాస్త్రము అంటే ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ కాదు జ్యోతిష్ శాస్త్రంగానే అస్ట్రాలజీ అని కుడితే పోయిందండి అది దానికి దాని యొక్క సైన్స్ కాకుండా అయిపోయింది కదా కథల్లో పడిపోతుంది అలా కాకుండా జ్యోతిష్ శాస్త్రం అంటే ఎస్ట్రానమీ ఎస్ట్రానమీ ప్రకారంగా వాళ్ళు సూర్యుని యొక్క గతిని జాగ్రత్తగా పరిశీలించి ఆ మహర్షులు ఆ సూర్యుడికి ఒక్కో నెలకి ఒక్కో పేరు పెట్టారు ఆ పేరులో ఆ సూర్యుని యొక్క లక్షణాన్ని కూడా క్యాప్చర్ చేసినట్లాగా చాలా బాగా పెట్టారు అదొక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఎస్ట్రాలమీ ఎస్ట్రోఫిజిక్స్ అయితే ఆ రకంగా కార్తీక మాసంలో సూర్యుడికి ఆదిత్యుడు దొరికింది కార్తీక మాస సూర్యుడు అంచేతనే కార్తీక మాసంలో ఆదిత్యుడు ఉదయించకముందే స్నానం చేయటం తద్వారా అది మహాపుణ్య హేతువు శరీరారోగ్యానికి కూడా చాలా మంచిది ఇత్యాది వ్రతములు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పటికీ కార్తీక మాస స్నానానికి కార్తీక మాసం మహాపుణ్యమాసం అనే ప్రసిద్ధికి మూలంలో ఉండే ఆదిత్యులు ఆదిత్య నామేయము కలిగిన ఆ పర్టికులర్ సూర్య లక్షణము అది నేనే అని అది కూడా విభూతిగా నేర్చుకోవచ్చు అయితే ఇప్పుడు అసలు సూర్యుడు గురించి చెప్పాల్సిందంటే ఇప్పుడు చెప్పుకోవాలి అలాగా జ్యోతిషాం రవి అంశుమాం జ్యోతిహి అంటే ప్రకాశించే మండలము మండలము అంటే గ్లోబ్ స్పియర్ దాన్ని మండలము అంటే ఈ మండలములు ఉన్నాయి అంతరిక్షంలో చాలా మండలములు ఉన్నాయి కంటికి ఏకడైతే కనపడకపోవచ్చు ఏకడైకైతే సూర్యుడు కనపడతాడు చంద్రుడు కనపడతాడు అంతవరకే కనపడతాయి నక్షత్రములు కూడా అవడానికి మండలములైనా చాలా దూరంగా ఉండడం చేత చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ చాలా దూరంగా ఉంటాయి ఆ కారణంగా అవి ఆ పర్టికులర్ షేప్లో కనుకుంటాయి దాంట్లో చాలా ఫిజిక్స్ ఉంది ఆ షేప్ ఎలా ఉంటుంది ఇలాగా ఇలా స్టార్ షేప్ ఉంటుంది చూడండి ఇలా స్టార్ షేప్ ఉంటుంది నక్షత్రం స్టార్ ఇప్పుడు మనం కనపడే స్టార్ షేప్లో ఉండదు అలా కొమ్ములు అలా ఆరు కొమ్ములు అలా ఉండదు నక్షత్రం నక్షత్రం మండలం చాలా పెద్దదిగా ఉంటుంది అంటే సూర్యుడి కంటే కూడా పెద్దదిగా ఉంటుంది సూర్యుడి కంటే కూడా ఎక్కువ ప్రకాశాన్ని కలిగి ఉంటాయి నక్షత్రాలు కానీ చాలా చాలా చాలా దూరంలో ఉన్నాయి అందుకోసం ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికీ అది గ్రావిటేషనల్గా యాంగిల్స్ వస్తాయి తర్వాత అట్మాస్ఫియర్ అనేక అట్మాస్ఫియర్స్ని కవర్ చేసుకుంటూ వస్తుంది తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ లైట్ సో ఇన్ని కారణాల చేత అది ఈ స్టార్ షేప్లో కనపడుతుంది అలా అలా మెళుక్ మెళకులాగా కనపడుతుంది మినుకు మిను క్లినికల్ స్టార్ లెక్క కనపడుతుంది దాంట్లో గోల్డ్ ఫిజిక్స్ ఉంది ఫిజిక్స్ విద్యార్థులు స్టడీ చేయబడ్డ వై ది స్టార్ అపియర్స్ ది వెర్స్ బోల్డ్ అంత ఫిజిక్స్ ఉంది కాబట్టి నక్షత్రములను కూడా మనం మండలములుగా పరిగణించవచ్చు కానీ భూలోకంలో నిలబడి చూసినప్పుడు ఈ మండలాలన్నీ కూడా గొప్పగా అయితే అవ్వచ్చు కానీ వాటన్నింటిలోకి సూర్య మండలము చాలా అద్భుతంగా గొప్పదిగా మనకు కనపడుతూ ఉంటుంది నక్షత్రాలు ఎంత గొప్పవైనా మనకి చూడడం దగ్గరకు వచ్చేప్పటికీ నక్షత్రాలు మనకేం కనపడ్డాయి అండి మనకేం కాంతినిస్తాయి అది కాంతిని కూడా ఇవ్వలేదు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి సూర్యుడే మీకు శని గురుగ్రహము చూడొచ్చు రాహు రాహు కాదు సారి శని గ్రహాన్ని చూడవచ్చు ఈ అనేక గ్రహాన్ని మీరు టెలిస్కోప్తో చూడగలుగుతారు వేనస్ వేది చుక్క వేనస్ గ్రహము శుక్రగ్రహం అనుకుంటా సో ఈ విధంగా కంటితో చూసే గ్రహాలు అనేకం ఉంటాయి ఒకప్పుడు కొంచెం లెన్స్ షేప్ చేసుకుని కాన్వెస్ట్ లెన్స్ మీద పెట్టుకుంటే ఆ లెన్స్తో చూసినట్లయితే మీరు గ్రహాలు కంటికి కనపడని గ్రహాలు కూడా కనపడతాయి ఇవన్నీ మండలములే అనేక మండలాలు ఉంటాయి వీటన్నింటిలోకి చాలా ఎక్కువ ప్రకాశము కలది అత్యధికమైన ప్రకాశము కలది రవి అంశుమాన్ రవి కిరణములు ఎక్కువగా కలవాడు కిరణములు అంటే ప్రకాశములు ఎక్కువగా కలవాడు సూర్యుడు ఆ సూర్యుడు నేనే రవి అంశుమాన్ అయితే ఈ రవి అనే దగ్గర మీరు గమనించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి సూర్యమండలము మనము ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి ఒక ఒక ఆల్టర్ అంటారు ఇంగ్లీష్లో ఒక స్థానముగా స్వీకరించవచ్చు ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడైన ఈశ్వరునికి మీరు అర్థం ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదు ఎక్కడ ఎక్కడిస్తారు ఎప్పుడు ఎలా ఇస్తారు ఎందుకంటే ఆయన ఇవ్వ నీటిలోనూ ఆయనే ఉన్నాడు నీ చేతుల్లోనూ ఆయనే ఉన్నాడు ఎక్కడ ఇవ్వాలన్నా స్పేస్ అంతా కూడా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అందుకు అర్జున ఇవ్వడం కుదరదు అది ఇట్ గో ఐ లవెట్ ఇట్ అది జల్ అంటే ఐ మీన్స్ యూ కెనాట్ డూ యూ కెనాట్ డూ వర్షిప్ సర్వవ్యాపకుని ఏం వర్షిప్ చేస్తాను కాబట్టి మనం వర్షిప్ కోసం పూజను సంపన్నము చేయటం కొరకై ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఒకరిట ప్రక్కన పెట్టి ఒకనొక స్థానాన్ని ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకుని ఇదిగో ఈ స్థానంలో ఈశ్వరుణ్ణి నేను పూజిస్తున్నాను ఈశ్వరుడు ఆ స్థానానికి పరిమితమై ఉన్నాడని మాత్రం కాదు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కానీ నేను ఈశ్వరుణ్ణి ఈ స్థానంలో పూజిస్తున్నాను అని ఒక స్థానాన్ని మీరు నిర్దేశించవచ్చు సో అలాగా స్థానాన్ని నిర్దేశించేప్పుడు ఆ స్థానము దానికి పేరు ప్రతీక అని లేకపోతే ప్రతిరూపము అని లేకపోతే ప్రతిమ అని ఈ పేర్లు వస్తాయి ద్రవ్యంతో చేసిందైతే ద్రవ్యం అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ మెటాల్తోటో మట్టితోటో చేసిందైతే ప్రతిమ అని ఆ ప్రతిమగా చేసి మీరు ఆలోచించవచ్చు రూపము ప్రతి రూపము అంటే రేఖారూపంగా కర్ణు టాయితీలు తీసుకుని ఇలా గీతల కింద తీసి లేకపోతే ఫోటో తీసి ఫోటో ఫోటో ఎవరు తీస్తారు ఆ ద్రవ్యంతో చేసిన బొమ్మనే ఫోటో తీయాల్సి ఉంటుంది దేవుడు వచ్చి మీ కదా ఫోటో తీయడానికి కాబట్టి రేఖారూపంగా మీరు ఫోటో తీసుకుని దాన్ని ఆరా దాన్ని ఆరాధించవచ్చు అది ప్రతిరూపము ఇక ఆ ప్రతిరూపము ప్రతిమ ఇక ఇంకొక ఆరాధన కూడా ఉండదు ఆల్రెడీ సిస్టమ్స్ అక్కడ పెట్టి ఉన్నాయి సృష్టిలో ఉన్నాయి మీరు ఒకటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవడం ప్రతిమ చేసుకోవడం బొమ్మలు తీసుకోవడం ఇవన్నీ ఈ కష్టం అంతా మీరు పడాలి సో వేద ఋషులు వాళ్ళు బొమ్మల్ని పెట్టడము దేవాలయాలను కట్టడము ఫోటోలు పెట్టడము జరగరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ప్రతీకలు ఎక్కడ పడితే అక్కడ మనకి లభిస్తూనే ఉన్నాయి ఈశ్వరుడు సర్వవ్యాప్ కూడా అవ్వడమే ఈశ్వరుని యొక్క విభూతులు కూడా అనేకానేకములు గలవు కాబట్టి ఏదో ఒక విభూతిని మనం సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది పని రెడీమేడ్ ప్రతీక రెడీమేడ్ ప్రతిమ సిద్ధంగా అని ఆ వేదిక ఋషులు ఏం చేశారంటే సూర్యుణ్ణి ఆరాచించాలి సూర్యుణ్ణి ఈశ్వరుని ఆరాచించాలి ఇది ఒక చిన్న క్రిటికల్ డిఫరెన్స్ సౌర్యులు అని ఒక తెగ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాదు వీళ్ళు ఫారో సులార్థు నుండి వాళ్ళు సన్ వర్షిప్ అంటే సన్ డిఫరెంట్ ఫ్రం ఎవరి థింగ్ మిగతా దానికంటే అన్నిటికంటే సన్ సూర్యుడు డిఫరెంట్ మిగతా అన్నీ తక్కువ ఉంది గొప్ప కాబట్టి మేము సూర్యుడిని వర్షిప్ చేస్తున్నాము అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ మన దగ్గర కూడా ఉంది ఈ దోషం ఎలాగా విష్ణువు మిగతా దేవతల కంటే గొప్ప ఎక్కువ శివుడు విష్ణువు కంటే తక్కువ వీళ్ళందరూ ఉన్నారు ఎలాగైతే మనకి మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు అలాగే రాజులు మహారాణులు వీళ్ళందరూ ఉన్నారో అలాగే పైన కూడా ఒక పెద్ద సంసారం ఉంది ఆ సంసారంలో విష్ణువు టాప్ టాప్ దేవత ఈ శివుడు కొంచెం చాలా తక్కువ బ్రహ్మదేవుడు కొంచెం బెటరు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా మరీ తక్కువ వాళ్ళు మేము వీళ్ళవల్ని పూజించాము వీళ్ళెందుకండి మనం డైరెక్ట్గా పెద్ద ఆయన్నే పూజించుకుంటే పోతుంది కదా కాబట్టి మేము విష్ణువుని పూజిస్తాము అంటే ఇవారు వర్షపుడి విష్ణు సపరేట్ క్షణం ఎదురుపడియాలి అలా మీరు ఎప్పుడైతే అన్నారో ఇంకొకటి వచ్చి మేము శివుణ్ణి పూజిస్తాము బట్ మా శివుడు ఎటువంటి శివుడు విష్ణువు కంటే బ్రహ్మ కంటే ఇంద్రుడు కంటే అగ్ని కంటే వరుణుడి డిఫరెంట్ వీళ్ళందరికంటే భిన్నుడు వీళ్ళందరికంటే గొప్పవాడు ఆయన్ని పూజిస్తాము అని అంటారు కొంతమంది వాళ్ళు శైనుడు వాళ్ళు కథలు చెప్తారు వాళ్ళు చెప్పే కథల్లో శివుడు చాలా గొప్పవాడు విష్ణువు వీలను చూస్తే తెలుస్తే కథను శివుడు విష్ణువు చెప్పే కథల్లో విష్ణువు చాలా గొప్పవాడు శివుడు కొంచెం నాట్ వెరీ అప్పీలింగ్ సత్యుల్ని నాట్ వెరీ వెరీ అప్పీలింగ్ కొంచెం అమంగళంగా ఉండడము అలర్చి వర్కం చేయటము సభా మధ్యలోకి రాతగ్గా లక్షణాలు లేనివ్వడం శివుడు ప్రాబ్లం శ్మశానంలో ఆ మూల కూర్చొనిస్తే పర్వాలేదు కానీ అలా పది మందిలోకి వచ్చేస్తే కొంచెం అమర్జాతగా ఉంటుంది అమంగళం కూడా పెట్టాలి అన్నట్టు కథలు వీళ్ళు కాబట్టి సౌరులు అని ఇంకొకళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో లేని వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఈ విష్ణువు శివుడు వీళ్ళందరూ చాలా తక్కువ వాళ్ళు అసలు సూర్యుడైన వాళ్ళు ఉంటారు వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ అలాగే ఫారోస్ ఆ కేటగిరీ వాళ్ళు ఫారోస్ ఈజిప్స్ ఈజిప్టాలజీలో ఉంటారే వాళ్ళు సూర్య వర్షి సన్ వర్షిపర్స్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ ఇక్కడ వైదికులు సూర్యుణ్ణి ఆ విధంగా వర్షిప్ చేశారని మీరు అనుకోండు వైదికులు సూర్యుణ్ణి ఎలా వర్షిప్ చేశారంటే సర్వవ్యాపకుడైన అద్వయ పరమాత్మకు ఒకే పరమాత్మ ఉంటారండి ఇంతమంది దేవుళ్ళు ఉంటారా ఒకే దేవుడికి ఇన్ని రూపాలు ఉంటాయి తప్ప దేవుళ్ళు ఎంతమంది ఉంటారా ఎంతమంది ఉంటే వేళలో వెళ్ళి కొట్లాడేసుకుని నానా కంగాళికి అయిపోదు నిజానికి కథలు కూడా వాళ్ళు కొట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్ ఒకే ఒక ఈశ్వరుడు ఉంటాడు అనేక రూపాలు ఉంటాయి ఈ విషయం మీరు నిర్ధారణగా తెలుసుకుంటే ఇంకా కథలన్నీ మీరు నడిపించవచ్చు ఎన్ని సమస్య కాదు ఇప్పుడు ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఆయనకి రూపం లేదు నామం కూడా లేదు ఈశ్వరుడు అన్నదే ఆయన అది తత్వాన్ని చెప్పే నా ఒక పదం తప్ప ఒక పెద్ద ఆయనకి పెట్టిన పేరైతే కాదు ఏమండి కాబట్టి ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి మనం ఎక్కడ ఆరాధించాలి సో నేను ఇదో చాలా చెప్పిపోతున్నాను అది విచ్మి అది విష్ణుని ఓకే మొదలైన నాకే డౌకొచ్చేసింది సరే ఇప్పుడు సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణ ఆరాధించడానికి మనకు ఒక స్థాన నిర్దేశం చేయాలి ప్రతీక ఒకటి కావాలి ఆ ప్రతీక అంటే వేదర్షులు మూడు ప్రతీకలను చెప్పారు వాళ్ళు ఒకటి సూర్యుడు సూర్యుణ్ణి ఆరాధించడం కాదు నాట్ సన్వర్ష సూర్యుడు అనే ప్రతీక ఎందు సర్వవ్యాపకుడైన పరమాత్మను ఆరాధించుట ఓకే కృషర సూర్యారాధకులు కాదు ఈశ్వరారాధకుడు అర్థమైంది కదండి తేడా సో సూర్యుడు ఒక ప్రతీక రెండు అగ్ని సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి అగ్ని ఎందు ఆరాధించుట ఇది వైదికుడు వైదికులు దేవాలయాలు ఎరగరు దేవాలయం అనేది ఒకటి ఎరగరు వాళ్ళు దేవాలయం అన్న తరువాతి కాలంలో అక్కడ సమాజం యొక్క మూమెంట్లో వచ్చింది తర్వాత రెండు ప్రత్యేకలు మూడవది హృదయావు ఎవడి హృదయం అలా చెప్తాం ఉదాహరణకి చాలా వేదంలో కల్లా ప్రసిద్ధమైన గాయత్రీ మంత్రం ఈ సూర్యుడి గురించి నాలుగు మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నా చెస్ట్లో ఉన్నవివో కొన్ని చెప్తాను ఎందుకంటే ఇది టాపిక్ ఇది టాపిక్ వద్ద అయిపోయిందంటే ఇంకా మళ్ళీ ఆ సందర్భం కాదు గాయత్రి మంత్రంలో మనం ఏం చేస్తామంటే సూర్యుడు యొక్క మండలాన్ని దర్శిస్తాం ఇక్కడి నుంచి ఉదయించే సూర్యుడినే చూడాలి మధ్యాహ్నం సూర్యుడిని చూస్తే కళ్ళకి హాని కలుగుతుంది రోజు అలా సూర్యుడిని చూసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సింది కాబట్టి అప్పుడు మేము ఇండి మళ్ళీ అయినా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోడు ఎందుకంటే సూర్యకిరణములు అది ఈశ్వరుని యొక్క సృష్టి అలా ఉంది మరి ఇప్పుడు మీరు ఇప్పుడేమి మీరు ప్రార్థనలు పూజలు చేశారు కాబట్టి సృష్టి నియమాలు పాటించాలా లేకపోతే ఉల్లంఘించాలా మీరు ఆలోచించండి సృష్టి నియమాలు పాటించటం న్యాయమా ఉల్లంఘించటం న్యాయమా ఉల్లంఘించకూడదు పాటించటమే న్యాయం కదా ఈశ్వరుని యొక్క సృష్టి నియమబద్ధంగానే ఉండాలి కదా వాటిని తిరస్కరిస్తే ఈశ్వరుణ్ణే తిరస్కరించినట్టు కదా మరి ఈశ్వర భక్తుడుగా మీరు ఈశ్వరుడు తిరస్కరింపబడుతా మీరు అపేక్షించకూడదు కాబట్టి సూర్యకిరణాలు అలా చూసిస్తే కళ్ళు తేడా చేస్తాయి అని ముందే గ్రహించాలి భక్తులు కూడా మేము భక్తులు ఉండి అంతసేపు చూసినా అదేం అవ్వాలనుకూడదు అది ముందుతనం అవుతుంది సూర్యుడు ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు ఉద్యంతమస్తం ఎంతం ఆదిత్యమిధ్యాయం ఉదయించే సూర్యుణ్ణి అస్తమించే సూర్యుని వైపు నిలబడి అధి నిలబడి కున్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రముష్ణుతే ఆ విధంగా ఎవరైతే ప్రేరణ చేస్తారో వాళ్ళు సకల మంగళములను పొందెదరు సకలం భద్రముష్ణుతే వాళ్ళు కావలసిన మాంగళ్యము శుభము వాళ్ళకి లభించరు అసావాదిత్యో బ్రహ్మేటి ఎలా ధ్యానం చేయాలి ఆ సూర్యుని ఎలా ధ్యానం చేయాలి అసౌ ఆదిత్య అసౌ అంటే కనబడుతూనే ఉన్నాడు కానీ చాలా దూరంలో ఉన్నాడు అని అర్థం అసౌ అంటే చాలా దూరంలో ఎక్కడో సృలోకంలో ఉన్నటువంటి ఈ ఆదిత్యుడు ఉన్నాడే ఈ ఆదిత్యుడు బ్రహ్మయే ఇది ప్రతీక అంటాడు ఇది ఈ ప్రతిమ విష్ణువే అన్నట్లుగా ఈ సాలగ్రామము విష్ణువే అని అనుకుంటే మీరు ఆ సాలగ్రామానికి పూజ చేయవచ్చు అదే రకంగా ఈ ఆదిత్యుడు ఈశ్వరుడే బ్రహ్మ పరబ్రహ్మయే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మయ్య వసంబ్రహ్మాపేతి ఏం లేదా అసావాదిత్యో బ్రహ్మ వాస్తవానికి బ్రహ్మయ్య ఆదిత్యుడు మాత్రమే కాదు బ్రహ్మంటే సర్వవ్యాపకుడు కదా నువ్వు కూడా బ్రహ్మవే నువ్వు ఆ సంగతి తెలుసుకుంటే నువ్వు కూడా బ్రహ్మవే ఈ విధంగా ఎవడైతే ఆదిత్యుని ఉపాసన చేస్తాడో వాడు తాను కూడా బ్రహ్మని తెలుసుకునే అవకాశము కలదు అనే ప్రార్థన తర్వాత గాయత్రీ మంత్రం దగ్గరికి వస్తే తత్సవితృంవరేణ్యం భగోదేవస్య ధీమహి సో దేవస్వ సవితు అంటే సకల జగత్తును సృష్టించి పాలించేటువంటి దేవుడెవరు సూర్యభగవాను ఎందు ఉన్నటువంటి పరమాత్మ వాస్తవానికి ఈ ప్రాణికోటిని రక్షించి నిలబెట్టేది సూర్యకాంతియే సో సూర్యకిరణముల ద్వారా ఫోటోసిన్ససిస్ ప్రక్రియ అదంతా మీకు తెలుసు సో ఆ విధంగా ఆ పరమాత్మయే సూర్యమండలాంతర్గతుడై ఈ సూర్యకిరణముల ద్వారా ఈ భూమండలం మీద ప్రాణి కోటిని ఉత్పన్నము చేసి ఉత్పత్తి చేసి సృష్టించి స్థితి రక్షణను కల్పించి ఆహారాదులను ఇచ్చుట ద్వారా తిరిగి తనలోనే కలుపుకుంటున్నాడు సూర్యుడు సూర్యుడు చేసి ఆ సూర్యమండలమునందు మేము ఆ పరమాత్మను ధ్యానిస్తున్నాము ఆ సూర్యమండలము యొక్క ఏ శ్రేష్ఠమైన తేజస్సు గలదో రవి హి అంశుమాన్ అంశుమాన్ అంటే మంచి తేజస్ తేజస్వంతములైన కిరణములు గలవాడు ఆ తేజస్శాలి అయినటువంటి ఆ సూర్యదేవుని యొక్క ఆ ప్రకాశమును ఆ తేజస్సును మేము ధ్యానిస్తున్నాము ధీమహి ధియో యో నష్టోదయా ఏ సూర్యుడైతే మా హృదయములో ఉండి చైతన్య రూపంగా ఉండి మా బుద్ధివృత్తులను అంటే మనస్సు మనస్సు యొక్క ఫంక్షన్ మనస్సు ద్వారా ఇంద్రియములు జ్ఞానేంద్రియములు తద్వారా కర్మేంద్రియములు దేహము ఇవన్నీ కూడా జీవంతములుగా ఉజ్వలముగా ప్రకాశిస్తూ ఒక జీవుడిగా వీడు జీవించటానికి కావలసినటువంటి ఆ శక్తి కూడా ఆ హృదయంలో ఆత్మరూపంగా చైతన్య రూపంగా ఉన్న ఆ పరమేశ్వరుడే ఇస్తున్నాడు ఆ పరమేశ్వరుడే సూర్యమండలంలో ఉన్నాడు ఉండి జగత్త మంత్రి కాపాడుతున్నాడు ఆ పరమేశ్వరుడే ఈ హృదయం నుండి ఉండి ఇదిగో ఈ పిండాండమును రక్షిస్తున్నాడు బ్రహ్మాండమును ఆయన రక్షిస్తుండే ఈ పిండాన్ని ఇక్కడ ఉండి ఆయనే రక్షిస్తున్నాడు ఇక్కడ ఉండే అక్కడ ఉండి బ్రహ్మాండాన్ని రక్షిస్తున్నాడు అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు ఇది గాయత్రీ మంత్రం గాయత్రీ మంత్రం అంత అర్థం అది పరినిష్ఠిత ఏతద్ అనేది కూడా వస్తుంది కథోపనిషత్తులో కాబట్టి ఈ గాయత్రీ మంత్రము చేత మంత్రం ద్వారా సూర్యమండలములో ఆరాధింపబడే పరమాత్మ ఎవడగలడో అదిషాం రవిరంశుమా తర్వాత ఈ సూర్యుడు గురించి వచ్చింది కాబట్టి ఏవో కొన్ని సంగతులు మీకు చెప్పేస్తే నాకు కొంత తృప్తి కలుగుతుంది ఎందుకంటే మీకు చెప్పాల్సినవి అన్నీ చెప్పేసిన వాళ్ళే ఇంకా విచారం ఉండదు సూర్యుడు గురించి ఎందుకంటే సూర్యుడు వైదిక సంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైనటువంటి దేవత సూర్యుడు సాక్షాత్తు పరమాత్మ యొక్క ఒక ప్రతీక ఒక సింబల్ ఒక విధికి పరమాత్మ అంతటా ఉన్నాడు అక్కడ ఒక విభూతి వలె ఉన్నాడు ఆయనకి లోక సాక్షి అని పేరు సూర్యుడు వాస్తవానికి మీ దేహమునందు సాక్షి చైతన్య రూపంగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మయే మీ దేహంలో సాక్షి క్షత్రజ్ఞుడు నిన్న మీకు ఈ ప్రసంగం చేశాను అయితే ఈ బ్రహ్మాండములో కూడా సాక్షి రూపంగా ఉన్నది ఎవరు ఆ పరమాత్మయే చూసారా హృదయములో ఆత్మచైతన్య రూపంగా ఉండి ఇంద్రియ వ్యాపారములకు మనోవృత్తులకు అన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నది పరమాత్మయే జగత్తులో హృదయ స్థానముల దగిన సూర్యమండలమునందు ప్రతిష్ఠితుడై జగత్తుడంతకీ కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సూర్యుడే సూర్య రూపంలోనే ఉన్నాడు ఈ సూర్యుణ్ణి ఆ వేణుమంత్రాలు ఏమైనా వర్తించాయంటే ఆదిత్యేన విన్నారా ఏమంత్రం ఆదిత్యేన రజసా వర్తమానో నివేషయన్ అమృతం మత్యం చిరణ్యయన సవితారేనా దేవో యాతి భువన విపశ్యన్ విపశ్యన్ అని ఋగ్వేదం భువనాను పశ్యన్ అని అదే అని ఋగ్వేదం విపశ్యన్ అని అది యజుర్వేదం వేదంలో ఋగ్వేదంలో నీ ఉంది యజుర్వేదంలో జీ ఉంది తేడా ఏమీ రాదు అర్థం సేమ్ అర్థం ఏమంటే ఆ పరమాత్మ సృష్టికర్త సరితాంత సకల జగత్తును సృష్టించి పాలించే ఆ పరమాత్మ ఆయన ఆదిత్య మండల రూపంగా ప్రకాశిస్తున్నాడు రజస్ మండలం ఆదిత్యేన రజసావర్తమాన ఆదిత్య మండల రూపంగా అక్కడ నిలిచి ఉన్నాడు ఎలా నిలిచి ఉన్నాడు నివేశ్ అమృతం మర్త్య ఈ భూలోకమునందు ఇక్కడ అమృతము మర్త్యము రెండు ఉన్నాయి